జేష్ రాన శృణ్వన్నోదసా శ్రీమహాగణాధిపతాశివసరంభాషమాం అస్మార్యపర్య వందే ఆత్మస్వూుగణ మనం నలభై ఏడవ శ్లోకం చూస్తూ ఉన్నాము ఓసారి అందాము యోగినామీ మద్గతేద్ధావాన్ భజతే యో మాం సమే యుతమో మీమద్భగనిషత్సూ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణాజున సంవా ఆత్మ సంయమయోగో నామోధ్యాయ యోగి కావాలి తస్మాత్ యోగీ భవార్జున యోగివి కమ్ము ఇప్పుడు మనిషి తను ఏమిటేవిటో కావాలి అని అనుకుంటాడు భేదవాడు ధనవంతుణ్ణి కావాలి అనుకుంటాడు ధనవంతుడు అధికారం కలవాడిని రాజకీయ అధికారం కలవాణ్ణి కావాలి అనుకుంటాడు ఏవేవో కావాలి అనుకుంటాడు బ్రహ్మచారి గృహస్థు కావాలి అనుకుంటాడు ృహస్థు పిల్లల తండ్రిని కావాలి అనుకుంటాడు సో పిల్లలు లేనివాళ్ళు పిల్లలు కావాలని పిల్లలు ఉన్నవాళ్ళు ఈ పిల్లలతోటి ఇలాగ్రా వేగడం అని ఏదో ఇలా అనుకుంటున్నాయి ఏదో ఒకటి కావాలని అలాగే మనిషి వేరుకో తంటాలు పడుతూ ఉంటాడు ఇవి ఏమీ వేమనుకోండి ఒక్కొక్క సంస్కారం ఎవరెస్ట్ మీదకి ఎక్కాలి అని ఒకడు అనుకుంటాడు ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారంతకుముందు నేను కూడా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ లిస్టులో నా పేరు ఉండాలి ఎందుకు ఎవరెస్ట్ మీదకి ఎక్కడ ఎందుకంటే వాటి సంస్కారం ఏదో పెద్ద కార్యక్రమం ఒకటి చేసిన వాడిని అవ్వాలి ఏదో ఒకటి అవ్వాలి అనుకుంటాడు ఇది అవ్వాలి అది అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకుంటాడు మామూలు మనిషి ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలనుకుంటాడు మినిస్టరు చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటాడు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ సెంటర్లో అవ్వాలనుకుంటాడు టెబుల్ అనుకుంటాడు కానీ ఎవడూ కూడా యోగిని కావాలి అని అనుకోడు నేను ఆత్మజ్ఞాననిష్ఠుడను కావాలి అది యోగి అంటే నేను ఆత్మజ్ఞాననిష్ఠుడను కావాలి అని అనుకోడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు ఇది కా అది కా అని చెప్పట్లేదు ఆయన ఏమంటున్నాడంటే నువ్వు యోగివికము తస్మాత్ యోగి భవార్థు ఎలాగా కావాలి అంటే మద్గతైన అంతరాత్మ అంతఃకరణాన్ని నాకు సమర్థించు ఇప్పుడు చూడండి అంతఃకరణంలో అనేక అంశాలు చలన చలన రూపంగా అనుభవానికి ఉంటాయి అనేక ఉంటాయి కానీ అంతఃకరణము యొక్క ఫోకస్ ప్రధాన లక్ష్యమేది అక్కడ వస్తుంది తేడా అక్కడ అది ముఖ్యమైన విషయం ఇప్పుడు శ్రీరామకృష్ణు వారు దృష్టాంతం చెప్తూ ఉండేవారు ఈ ధనవంతులు ఇళ్లలో దాదా ఆయా ఆయా నర్స్ అని సంస్కృతంలో ధాత్రి అంటారు అంటే పెంపుడు పెంపుడు పిల్లల్ని పెంచేందుకని ఒక ఒక స్త్రీని వాళ్ళు నియోగించుకుంటారు ఆయా అని అంటారు ఆయా అని అంటారండి సంస్కృతంలో అయితే ధాత్రి అని అంటారు సో ఈ ధాత్రి ఆమె ఆమెకు కూడా భర్త పిల్లలు ఉంటారు అందుకే ఆమెకి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటారు వాళ్ళు జనపిల్లలే అయితే వాళ్ళ పోషణ కోసం ఆమె వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి ధనవంతుల ఈ ధనవంతుని గృహానికి వచ్చి ఈ ధనవంతుని యొక్క బిడ్డలని ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని ఈమె సాకుతూ ఉంటుంది ఈ ధాత్రి ఆ పిల్లల్ని ముద్దుగా మాట్లాడుతుంది వాళ్ళని ప్రేమగా పలకరిస్తుంది వాళ్ళకి చక్కగా స్నానాధికం చేయిస్తుంది వాళ్ళకి వస్త్రధారణ అంతా చేయిస్తుంది అన్ని సేవలు వాళ్ళకి చేస్తుంది కానీ ఆమె అంతరాత్మయందు ఎవరుంటారు తన ఇల్లు తన పిల్లలుంటారు చేసి సేవంతా ఇక్కడ తనంతా ఇక్కడ కానీ ఆమె అసలైన ప్రేమంతా కూడా ఆ పిల్లల మీద ఆ ఇల్లు వాకిలి తన కుటుంబము తన భర్త వాళ్ళ మీద ఉంటుంది భక్తుడు అలా ఉండాలన్నారు శ్రీరామకృష్ణు వారి ఆయన ఏమంటారంటే సంసారంలో మనం ఇక్కడ వ్యవహారం అంతా చేస్తూ ఉండాలి మన హృదయం మటుకు ఆ ఈశ్వరుని ఎందు ఉండాలి ఈశ్వరుని పై ఉండాలి ఇప్పుడు ఇది ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఈ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని దానివైపు అడుగులు ఎంతవరకు వేయగలిగితే అంతవరకు వెయ్యాలి మేము గృహస్థలం కదా మేము బ్రహ్మచారులం కదా అలా పెట్టుకోకూడదు అలాగంటే స్టేటస్లు తన నెత్తి మీద వేసుకోకూడదు మనము ఆ పరమ లక్ష్యాన్ని చేరుకునేటువంటి దిశలో ముందుకు అడుగు వేయాలి తప్ప నేను ఇది నేను అది ఇది నేను ఎలా చేయగలుగుతాను అని ఎలాగా నెగిటివ్గా ఉండకూడదు ఉదా ఎలాగంటే నేను ఈ లోకంలోకి ఒక గెస్ట్ హౌస్లోకి వచ్చినట్టుగా వచ్చాను విచ్ ఇస్ ది ట్రూత్ ఇప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్తాం మనం గెస్ట్ హౌస్లో మకా ఉంటాం అక్కడ రూమ్ అది ఉంటుంది సోఫాలు ఉంటాయి కిచెన్ కూడా అటాచ్డ్గా ఉంటుంది భోజనం అది ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి కంపెనీ గెస్ట్ హౌస్లో కానీ అది ఏది మన స్వంతం కాదు అక్కడ టవల్స్ ఉంటాయి మంచి ఖరీదైన టవల్స్ ఉంటాయి మనం వాడుకోవచ్చు సోఫా ఉంటుంది దాన్ని పడుకోవచ్చు కూర్చోవచ్చు టీవీ ఉంటుంది ఆ టీవీని మనం బొమ్మలోకి చూడవచ్చు ఆ ఎయిర్ కండిషనర్ ఉంటుంది అది వాడుకోవచ్చు దేనిని మీరు నాది అనడానికి మీరుండదు కానీ సర్వాన్ని వాడుకోవచ్చు ఎ ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ అంటారు ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ ఈ జగత్తు అలాంటిది ఇది ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ ఇక్కడికి మనము గెస్ట్ల కింద అతిథుల ఇక్కడ పని గెస్ట్ హౌస్లో పని అయిపోయిన ఏం చేస్తారు అక్కడే కూర్చుంటారా కూర్చోరు ఎంత అబ్బాయి చాలా బాగుంది గెస్ట్ హౌస్ ఇంక జీవితం ఇక్కడే గడిపిద్దాం అంటే అలా వర్కౌట్ కాదు వాళ్ళు నిద్రపెట్టి వెళ్ళిపోవాలి వదిలిపెట్టి వెళ్ళిపోయేప్పుడు టవలు ఏదైనా ఉందనుకోండి అది సంచిలో పెట్టుకోకూడదు అవన్నీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో సో మీరు వాడిన సోపు అది ఇంకొకళ్ళు వాడడానికి పద్ధతిగా ఉండదు గనక హైజీన్ ఒకటి ఉంది మీరు వాడిన సోపు మీరు పట్టుకుని వెళ్ళిపోవడం అంతే మీ బ్రష్ మీ సోపు మీరు తీసుకుని సంచిలో వేసుకుని వెళ్ళిపోవడం అంతేగాని అది మినహాయించిన ఏమీ కూడా ముట్టుకోకూడదు గెస్ట్ హౌస్లో క్లీన్గా మకాన్ చేసి వెళ్ళిపోతాం ఈ జగత్తు కూడా అంతే దీంట్లో మనం ఒంటరిగా వస్తాము ఇతి చేతులతో వస్తాము ఇక చేతులతో వెళ్ళిపోతాము ఎక్క ఎక్కడి నుంచి వస్తాము మహాభారతంలో శాంతి పూర్వంలో శ్లోకం ఉంటుంది దీన్ని శంకర భగవత్పాదులు రెండో అధ్యాయంలో కొట్ చేశారు భాష్యంలో అదర్శనాపతిత పునశ్చాదర్శనంగత అన్నారు ఎక్కడి నుంచి వస్తాము అంటే మీరు చెప్పచ్చు అలా పూర్వజన్మలో అలా ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు నెక్స్ట్ జన్మకి అలా వెళ్తాడు అలా మాట్లాడితే అదేదో తెలుసున్న వాళ్ళగా ముందు ఒక పోస్టర్ ఒకటి పెట్టి మాట్లాడారు మాట్లాడితే నమ్మి నమ్ముతారు లోకం నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది వాళ్ళు నమ్ముతారు నువ్వు జన్మలో ఒక ఆయన ఇంకొకటిని చెప్పాడు ఆయన అన్నీ చూసి అన్నీ ఏం చూస్తాడు ముఖం చూస్తాడు జాతకం ఇది చూసి నువ్వు పూర్వజన్మలో గుర్రానికి ఇప్పుడు మనుషులు అయ్యావని చెప్పాడు కాబోలు అనుకోవాలి తప్ప హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఆర్ డిస్ ప్రూవ్ ఇట్ ఇలాంటి అర్థం అర్థం మాటలు చెప్పనే అది అగరవాడి మనస్సులో కాంప్లెక్స్ పెట్టినట్టు అవుతుంది తప్ప దానివల్ల ఉపకారం ఏమి ఉండదు వాడికి ఈసారి రోజుతో ఎక్కడ గుర్ర గలపడింది అనుకోండి వాడికి అర్థం అలాంటివి కూడా ఉపకారం చేయాలి కానీ వాడి మనస్సులో ఒక భారాన్ని బట్టి పంపించకూడదు చాలా తప్పుది ఇట్స్ ఎ డిస్సర్వీస్ కానీ లోకంలో అలాంటివే చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారంటే మరి జనం అలాంటి వాటి కోసమే ఎగబడతారు కాబట్టి అవే చేస్తారు సినిమాకి ఎగబడే వాళ్ళకి ఏమి మిగులుతుంది సినిమా మిగులుతుంది అంతే ఇట్ ఈస్ లైక్ దాట్ ఎనీవే సో శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు అయితే విధుడు అన్నాడు అనమాట మహాభారతం శాంతిపురంలో అదర్శనాత్ ఆపతిత యు హమ్ హియర్ ఫ్రమ్ ది అన్నోన్ అదర్శనా ఈజ్ అన్నోన్ అన్నోన్ నుంచి వచ్చావు అజ్ఞాత తత్వం ఏమో అది అది ఇంద్రియాలకి గోచరం కాదు మనస్సుకి ఊహక ఉండదు అటువంటి అదర్శనము నుంచి వచ్చావు మళ్ళీ అదర్శనంలోకి వెళ్ళిపోతాం ఆ అదర్శనానికే ఈశ్వరుడు అని పేరు ఇంద్రియములకు మనస్సుకు ఈశ్వరుడు గోచరుడు కాడు అనే ఉపనిషత్తుల్లో మీరు ఎన్నో కాబట్టి నేను ఇప్పుడు గెస్ట్ హౌస్లో మీరున్నారు ఇప్పుడు బాంబే వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉన్నారు ఈ గెస్ట్ హౌస్ నాదని కానీ లేకపోతే ఈ ఇంటికి చెందినవాడను నేను అని అనుకుంటారా అనుకోరు ఉంటారంతే ఎంతకాలం ఉన్నా ఉంటారు తప్ప దీనికి చెందినవాడను నేను అని మీరు అనుకోరు ఈ సంసారం విషయంలో కూడా అలాగే ఉండాలి నేను ఈ సంసారంలో ఉన్నానే కానీ నేను దీనికి చెందినవాడను కాను మరి నువ్వు దీనికి చెందిన వాడవు కాకపోతే దీనికి చెందినవాడవు అంటే నేను ఈశ్వరునకు చెందినవాడను అది భక్తి అంటే దీన్ని భక్తి అంటారు భక్తి అంటే ఓ దేవా నీకు అష్టోత్తరం చేశాను నాకు వాటరీ టికెట్ తగిలించే ఇది భక్తి కాదు అది వ్యాపారం బిజినెస్ సో అది షాప్ కీపింగ్ ఇట్ ఈజ్ అది కాదు భక్తి అంటే ఏదో దాన్ని కూడా భక్తి అంటే అనొచ్చు దేవుడు అన్నాడు కాబట్టి భక్తి అనాలి సో నేతి బీరకాయలో నెయ్యిలాగా భక్తి అంటే ఇది భక్తి నేను ఈ సంసారంలో ఉన్నానే కాని ఈ సంసారానికి చెందినవాడను కాదు నేను ఈశ్వరునికి చెందినవాడు అది భక్తి నేను ఒకసారి స్వామి రామసుక్రదాస్జి మహారాజుని దర్శించడానికి వెళ్ళారు వారు జీవించి ఇప్పుడు లేరు వెళ్ళినప్పుడు వారు నాతో వచ్చేస్తుంటే సెలవు తీసుకొని వచ్చేస్తు కొంతసేపు కూర్చొని ఏదో సత్సంగం అదే అయింది చాలా గొప్ప వచ్చేస్తుంటే వారు స్వామిజీ ఒక్క సత్యం మీకు చెప్తాను గుర్తులో పెట్టుకోండి మనం మనకి చెందిన వాళ్ళు ఎవరు ఈ జగత్తులో లేరు ఈ జగత్తులో ఉన్న వాళ్ళకి ఎవళ్ళకి మనం చెందిన వాళ్ళం కాదు మనం ఈశ్వరునికి చెందిన వాళ్ళం ఈశ్వరుడు మనకి చెందినవాడు అంతే వ్యోమద్భక్త సమయ ప్రియ ఈశ్వరుడు నాకు ప్రియుడు ఈశ్వరులకు నేను ప్రియుడు ఈశ్వరుడు నాకు బంధువు ఈశ్వరునికు నేను బంధువుని మిగతా వాళ్ళందరినీ తెగతింపులు చేసుకో వాళ్ళని తిట్టే స్పందించే అది నేను అంటుంటాను అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా ప్రేమతోటి మనం చూస్తాం ఎందుకంటే వాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుని దర్శిస్తాం కానీ ఒక్కటి మాత్రం ఖాయంగా మన మనస్సులో ఒక నిశ్చయం ఉండాలి అదేంటంటే నేను ఈశ్వరునకు చెందినవాడను సో గెస్ట్ హౌస్లో ఉన్నట్టు ఈశ్వరునకు చెందినవాడను బై భగవాన్ కాహు బస్ అది మద్గతేన అంతరాత్మ అలాగంటే అంతరాత్మ ఉండాలి ఇదికే థిరిటికల్గా ఉపన్యాసర రూపంగా వేదికల మీద నుంచి ఉపన్యాసాలు చెప్పారు చెప్తారు మనం వినేప్పుడు వింటాము ఉపన్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరదారి వాళ్ళది ఈ ఉపన్యాసం చెప్పినవాడు సంసారే విన్నవాళ్ళు సంసారులే వీడో రకం సంసారే విన్నవాళ్ళు మరో రకం సంసారులే వీడి సంసారంలోకి వీడిపోతాడు వాళ్ళ సంసారంలోకి వాడిపోతాడు ఎప్పుడైనా నేను ఇలా పట్టుకున్నాను ఎలా నువ్వు ఈశ్వరునికి చెందినవాడు అని కదా మరి సంసారంలో సంసారంలో అలాగే ఎందుకు బిహేవ్ చేయట్లేదు అని అన్నారు అనుకోండి ఎవరన్నా ఉపన్యాసంలో చెప్పినవన్నీ అయిపోతాయా ఏమన్నానా ఏదో వాళ్ళ వేదిక మీద అలా చెప్తాం మంచిగారి వదిలిపెట్టండి కాలది పాటికి అని వదిలిపెట్టుకున్నావు అదే భక్తుల్ని కాలను పట్టుకున్నావు ఏమయా విన్నావు కదా నువ్వు ఈశ్వరుకు చెందిన వాడవ అవుతున్నావా చెందిన వాడవగా ఎందుకున్నావు నువ్వు అని అడిగారు అనుకోండి ఎవరన్నా ఉపన్యాసంలోనూ పురాణంలో విన్నవన్నీ అయిపోతాయా చాలు చాలండి అని సో భక్తులు ఉంటారు ప్రవచ ప్రవచనకర్తలు అలాగే ఉంటారు అది వర్కౌట్ కాదు అలా ఉండరాదు కాబట్టి మన అందరం కూడా ఒక లక్ష్యం వైపు చూడాలి ముందు చూచి ఆ లక్ష్యం వైపు అడుగు వేయాలి అదేమిటంటే నేను ఈ జగత్తునకు చెందిన కాను జగత్తులో వ్యవహరిస్తున్నా కానీ దీనికి చెందిన వాడను కాను టై టైంలో వ్యవహరిస్తా టైం అయిపోయిన వెంటనే నా స్థానానికి నేను వెళ్ళిపోతా ఏమిటా స్థానము ఈశ్వరుడు షేక్స్పియర్ ఒక నాటకంలో జీవితాన్ని నాటక రంగంతో కూల్చాడు నాటకరంగం మీదకి వస్తాడు తన పాత్రనంతని పోషిస్తాడు ఆ నాటకరంగం మీద ఎన్ని డైలాగులు చెప్పాలో అన్నీ చెప్తాడు డబ్బులాడాల్సి వస్తే డబ్బులాడతాడు ప్రేమించాల్సి వస్తే ప్రేమిస్తాడు డ్యాన్స్ చేస్తాడు యుద్ధం చేస్తాడు అన్నీ చేస్తాడు నాటకం పరిసమాప్తం అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాడు తెర వెనక్కి వెళ్ళిపోతాడు అంతేగాని ఇంకా ఆ తెర స్టేజ్ మీద ఇంకా ఆ వేషం అలాగే ఎట్టి పెట్టుకుని ఇంకా అవే పనులు చేస్తూ అలా ఉండడం అదేవిధంగా మనం కూడా ఆ తెర వెనక నుంచి వచ్చాం తెర వెనక ఈశ్వరుని మళ్ళీ ఈశ్వరుని వద్దకే వెళ్ళిపోతాం మధ్యలో ఈ నాటకం జీవితం అనే నాటకాన్ని మనం మనం ఈ నాటకంలో ఒక పాత్రని పోషిస్తున్నాం పాత్రని పోషించేప్పుడు కరెక్ట్గా పోషించాలి ఇప్పుడు నాటకంలో వాడు భర్త పాత్ర పోషిస్తున్నాడు అనుకోండి భార్యతోటి ఆ భార్యతో భర్త పాత్ర పోషించేప్పుడు భర్త లాగా బిహేవ్ చేస్తాడు అంతేగాని సపోజ్ భర్త చెప్పాల్సిన డైలాగు చెప్పడం మానేసి ఇంకేదో పిచ్చి పిచ్చి డైలాగ్ ఏదైనా చెప్పాడు అనుకోండి ఆ డైరెక్టర్ వాళ్ళు మతిపోతున్నారు ఎదుటిరా వీడు ఇది వెళ్ళానికి డైలాగులు భార్యతో చెప్పాల్సిన మాటలేమో ఏవేమో చెప్తా భార్య దగ్గర భార్య డైలాగులే చెప్పాలి ఆ స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ని కరెక్ట్గా ప్లే ప్లే చేసేయాలి భార్య మీద ప్రేమ చూపించడం నాటకంలో సందర్భం అనుకోండి చక్కగా ప్రేమను చూపించేసేయాలి సో అన్నీ కరెక్ట్గా స్క్రిప్ట్ ప్రకారం చేసేయాలి డ్యూటీ అన్నీ పర్ఫెక్ట్గా చేసేయాలి చేసేసి నాటకం అయిపోయిన వెంటనే నాటకం వేస్తున్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది ఏమని నేను ఈ పాత్రని పోషిస్తున్నానే కానీ ఇదంతా కూడా నేను కాదు నాది కాదు అటువంటి అసంగత సంసారము ఎడల అసంగత అప్పుడు మరి ప్రేమలంతనే ఏం చేయాలండి ఈ ప్రేమలంతని కూడా ఈశ్వరుని పైననే చూపించాలి మద్గతైన అంతరాత్మన దీనికి స్వామి రామ్ సుభదాస్జీ మహారాజే ఓ దృష్టాంతం చెప్పారు ఆయన ఏమన్నారంటే చూడండి పాతకాలకు దృష్టాంతం కొంచెం ఆధునిక కాలంలో ఇది ఎంతవరకు వర్తిస్తుంది చెప్పడం కష్టం ఒకప్పుడు ఇలా ఉండేది ఓ తరం క్రితమే ఉండేది అమ్మాయికి పెళ్ళవుతుంది వెళ్ళైనప్పుడు అప్పగింతలోనూ ఏదో ఉంటుంది ఈ అమ్మాయిని ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబానికి అప్పగిస్తారు అయిపోయిన తర్వాత మగపెళ్లి వారు వెళ్ళిపోతారు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పెళ్లి ఉంటాయి గొరవం అలా ఉంది ఆ మగపిల్లి వారు వెళ్ళిపోతారు మగపెళ్లి వారు వెళ్ళిపోతారు అంటే పెళ్లి బంధువర్గం అందరూ వెళ్ళిపోతారు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి ఉండిపోదు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది ఈ అమ్మాయిని తెగబెట్టి రావడానికి వీళ్ళు ఎవరూ వెళ్ళక్కర్లేదు సరే వీళ్ళు ఖాళీగా వేరే సంగతి ఇంకే అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ చుట్టుముట్టు ఈ నెయ్యరు ఆ నెయ్యరు అందరూ కూడా కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారు సో ఆ కాళిదాస్ అన్నాడు కణుడి ద్వారా మహా మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలంలో యాశ్య శకుంతలేటి ఈ రోజునే శకుంతలు వెళ్ళిపోతుంది అని ఉంది శ్లోకం చాలా ప్రధానమైన శ్లోకం నాకు గుర్తుకు రాట్లాడు యాశత్క్య శకుంతలు ఈరోజు శకుంతలు వెళ్ళిపోతున్నాడు నేను పెంచిన శకుంతల నేను కన్న శకుంతలు కాదు ఎక్కడో అడవిలో పడి ఉంటే శకుంతములు అంటే పక్షులు ఆహారం ఇస్తుంటే ఓ శిశువుకి ఆ శిశువు ఏడుస్తుంటే ఈయన విని స్నానానికి వెళ్ళినవాడు విని పట్టుకొచ్చి పెంచాడు ఆ శకుంతలని నేను పెంచి శకుంతముల చేత పోషింపబడినది గనుక శకుంతల అని పేరు పెట్టాడు ఆయన అది పేరు పెట్టాడు శకుంతల్ని కన్నవాడిని కాదు నేను ఆయన ఏం గృహస్థ్యం కాదు ఆయన ఆయన తపస్శాలి అయినా కూడా పెంచిన ఆ మమకారం చేత ఈరోజున శకుంతల భర్త ఇంటికి వెళ్ళిపోతుంది అంటే నా మనస్సు అంతా కూడా కల్లోలం అయిపోతుంది అని నేనే ఇలా అయితే పీఠ్యంతే గృహిణ కథం తనయా విశ్లేష దుఃఖైర్ నవైహి గృహస్థులు కూతురు పెళ్ళైపోయి వెళ్ళిపోతూ ఉంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు ఒకదా పాపం అయితే నవైహి అని ఒక విశేషణ వేశాడు అంటే మొదటిసారే రెండోసారి వెళ్ళిపోతూ ఉంటే దుఃఖం అనుభవిస్తుంది పైగా కూతురు నాన్నగారి అమ్మగారింటికి చూడడానికి వచ్చి వారం రోజుల తర్వాత వెళ్ళకపోతే ఈయన వెళ్ళి భార్యను అడుగుతాడు ఏమితే మన అమ్మాయి ఇంకా వారం రోజులు ఇంకా వెళ్ళలేదు ఏమిటనా ఆశ్చర్యపోతాడు ఇంకా వెళ్ళకపోతే బెండ పెట్టుకుంటాడు అయ్యాబాయ్ ఇదేం సమస్య మొగుడు దగ్గరికి వారం రోజుల క్రితం వచ్చింది వారం రోజులకి ముందు వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ ఇక్కడే ఉండిపోయింది ఏమిటి ఇంకా వెళ్ళదా అని బెండ పెట్టుకుంటాడు రెండోసారి ఇదంతా కాళిదాసు ఎదుగును అంచేతన నవైహే అనో ఒకటి విశాఖ కానీ మొదటిసారి మాత్రం అమ్మాయి నడిచి వెళ్ళిపోతుంటే ఫిజికల్గా నడిచి వెళ్ళిపోవడమే ఉంటుంది అక్కడ ఆ అక్కడ మీరు ఇమోషనల్ గా ఉన్న పరిస్థితి ఏమిటో తెలిసినా ఈ క్షణం నుంచి ఈ ఇల్లుకి ఆమెకి సంబంధం ఏం లేదు మన నాన్న మా అమ్మని అప్పుడప్పుడు వెళ్ళి పలకరించడానికి ఏం అంశం పూర్వకాలం ఆస్తిలో వటా ఉండేది కూడా కాదు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పెట్టారు పూర్వకాలం అది కూడా ఉండేది కాదు ఆస్తిలో వటా కొడుకులుదే ఈ అమ్మాయికి ఏం లేదు ఈ అమ్మాయికి ఇచ్చారు కదా ఇంకెంత మోటేసి కట్నం ఇచ్చారు కదా తర్వాత బంగారు అని ఎప్పుడైనా కావచ్చే పెళ్లికి వచ్చినప్పుడు చీర ఒకటి పెడతారు చీర కూడా కాటన్ చీర పెడతారు అస్తమానం పట్టు చీర ఎక్కడి నుంచి అంతే అక్కడితో సరి కాబట్టి ఆ అప్పటికి షీ వాక్సవే షి వాక్సవే ఈ రోజు నుంచి అమ్మాయి వయస్సు అంత ఉంటుందండి ఆ రోజుల్లో పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉండేది ఏం వయస్సు ఆ పదిహేనేళ్ల వయస్సు వచ్చేటికే పదహారేళ్ల వయస్సు వచ్చేపటికే ఎంత మెచ్యూరిటీ ఉండాలి అమ్మాయికి ఏమిటా మెచ్యూరిటీ తను ఎక్కడ పుట్టి పెరిగిందో అది తన ఇల్లు కాదు వాళ్ళు బంధువులుగా మిగిలిపోతారు అంటే దాని తనతో కలిసి నివసించడానికి అవకాశం లేదు వాళ్ళతో కలిసి నివసించడానికి అవకాశం లేదు తను ఏ చుట్టుముట్టు ఫ్రెండ్స్తో తిరిగిందో ఇంకా వాళ్ళతో కలిసి ఆడుకునేందుకు అవకాశం లేదు ఓ కొత్తింటికి వెళ్ళిపోతుంది కొత్తింటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న అత్తమామలే తన తల్లి తండ్రి అక్కడ ఉన్న భర్తే తన సర్వస్వం ఇంకా ఎంత మార్పు వచ్చేస్తుందంటే ఆ మార్పుకు దృష్టాంతంగా గొంగళీ పురుగు సీతాకోక చీలక అయినట్టుగా అయిపోతుంది గొంగళీ చూడండి ఎలా ఉంటుంది చాలా వెగటు కలిగించి ఇట్లా ఉంటుంది అదే సీతాకోక ఉంటుంది అందంగా ఎంత మార్పు ఎన్ని మెటమార్ఫాసిస్ అంటారు అంటే ఇదే అదే అయిందా అంటే నమ్మశక్యం కానంత మార్పు వచ్చేస్తుంది ఆ విధమైన మార్పు శరీరంలో ఏం అదే అదే వ్యక్తి అని మనస్సులో అంతటి మార్పు వచ్చేస్తుంది ఆ మార్పు అది ఎలా వచ్చిందంటారు ఆ ఇప్పుడు భర్త యొక్క ఈ భర్త అంటే ఎప్పుడు చూసింది ఇప్పుడే చూసింది అంతకుముందు చూసేది కూడా ఉండేది కాదు పూర్వకాలం అరేంజ్డ్ మ్యారేజెస్ కింద ఉండేది చూడడం కూడా ఉండదు ఇంకా అప్పుడే చూడడం ఉంటే ముఖం చూసింది తప్ప ఈ ఈ మనిషి ఆకారం చూసింది తప్ప వాడి గురించి అమ్మాయికి ఏం తెలుసు ఏమీ తెలియదు అయినా సరే వాడి డిగ్రీకి వెళ్ళిపోతుంది వాడే సర్వస్వం వాడి సుఖ దుఃఖాలు ఈ ఆ రకంగా పూర్తి మార్పు వీడు ఏ మార్పు చేసుకోకర్లేండి వీడి వీడి తల్లిదండ్రులను నా తల్లిదండ్రులు అనుకోవచ్చు వాళ్ళతో కలిసి జీవించవచ్చు తర్వాత సవకాశంగా ఈవిడ సెపరేట్ చేస్తే చేయొచ్చు అది టేక్స్ టైం కానీ చాలా పేషెన్స్తో ఇనీషియల్గా వెళ్ళి అదిగో అని ఏమి ఇష్యూస్ ఏం పెట్టదు ముందు ఏం చేస్తుంది లొంగు లొంగి ఉంటుంది సరెండర్ ఇగో చూడండి సరెండర్ చేసి చేసి చేసి ఆవిడ విజయాన్ని సాధించి దెబ్బలాడి విజయాన్ని సాధించలేదు దెబ్బలాంటి విజయం రాదు సేవ తర్వాత సమర్పణ భావము నీ సుఖమే నా సుఖము నీ దుఃఖమే నా దుఃఖము అనే సర్వస్వార్థనము ఇవన్నీ చేస్తుంది ఆయన భర్త చికాకు పడతాడు ఏ మా అమ్మ చేయమన్నా కదా ఏం వేషాలు అంటాడు సరే అంటే ఏం అన్నిటికీ ఒదిగి మదిగి అలా కానీ క్రమక్రమంగా అలా ఎంత అధికంగా ఒదిగి ఉన్నదో అంత అధికంగా తన పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుంటాను ఒక్క సంతానం కలిగేపటికి ఆ ఇల్లంతా ఆవిడ గుప్పిట్లోకి వస్తుంది ఆ తర్వాత అత్తమాముల యొక్క జీవితాలని ఈవిడ శాసిస్తుంది ఈవిడ పెడితే ఉందిలే అని తెలియదు ఈవిడికి అనుకూలంగా ఉండాలి భర్త చెప్పినట్టు చేయాల్సింది బయట అందరి ముందు భర్తకి ఈవిడ అనుకూలంగా ఉన్నట్లు కనపడుతుంది కానీ ఇన్సైడ్ ది హోమ్ షీఈ్ ది క్వీన్ మహారాణిగా ఉంటుంది ఆ మొత్తం ఆ ఇల్లు అంతకి కూడా ఆమె సామ్రాజ్ అవుతుంది సామ్రాజ్ శ్రువాంభవా అనో మంత్రం కూడా ఉంది వివాహంలో ఆ అత్తమాముల గృహానికి నీవు సామ్రాజ్ఞ అని వివాహంలో మంత్రం వివాహం రోజునే అయిపోదు సామ్రాజ్యం వివాహం రోజునే వెళ్ళి కొద్ది సంవత్సరాలు అయ్యేప్పటికీ అలాగే సేవతో ఉదిగి ఉండడంతో వినయంతో అత్తగారింటికి సామ్రాజ్ఞయిపోతుంది ఎంత సామ్రాజ్యం సపోజ్ ఆ తల్లిదండ్రులు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వీళ్ళు ఐదుగురు అయ్యారు ఈ ఐదుగురు కూడా ఆమె చెప్పు చేతల్లో ముసులుకుంటారు అటువంటి స్థితికి చేరుకుంటారు సో ఇదంతా మామూలుగా ఈ రోజుల్లో ఇలా లేదు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మొదటి రోజే నాకు స్వాతంత్ర్యం వచ్చేయాలి అత్తమాములకు చుట్టుముట్ట ఎక్కడ ఉండకూడదు అని అలాగే సురూ అవుతుంది దాంతో రిలేషన్షిప్స్ కొంచెం స్ట్రెయిన్డ్గా ఉంటాయి ఏదో నడుస్తుంది అన్ని కాలాలకి ఏది ఉండి ఇది ఉంటుంది వాటెవర్ ఈ సోషల్ సిచ్యువేషన్ డిస్కస్ చేయడానికి మనం ఎక్కడ సమావేశం కాలేదు అది ఊరికే దృష్టాంతమే అక్కడ పాయింట్ ఏమిటంటే ఆమెకి ఒక యోగం అది ఏమిటా యోగము అంటే ఆమె అంతఃకరణము అంతరాత్మంతా కూడా అంతకు ముందు రోజు వరకు ఒక తల్లిదండ్రుల గృహంలో సమర్పితమై ఉన్నది ఇప్పుడు ఆ అంతరాత్మని టోటల్గా ఇంకేం మిగలదు అక్కడ అంత అంటే పరిచయం ఉంటుందంతే టోటల్గా విత్ డ్రా చేసేసి భర్తకి సమర్పించేస్తుంది అది యథార్థమైన భక్తి ముంచేతనే శంకరులు శివానందలహరిలో భక్తిని నిర్వచనం చేస్తూ సాధ్వీ నైజ విభుం అని ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు పతివ్రత తన సర్వస్వాన్ని అంతఃకరణని భర్తకి ఏ విధంగా సమర్పించేస్తుందో అని అది ఆ విధంగా భక్తుడు ఈశ్వరునకు సమర్పించి వేస్తాడు అని దృష్టాంతం ఇచ్చారు గోపికా భక్తి అంటే ఇదే అంతేగాని గోపికాభక్తి అంటే గోపికలందరూ కలిసి ఇంకా అక్కడి నుంచి పోలాటం అయితే వేశారని వాళ్ళ ఇల్లు ఇటు తిరిగారని అలాగే మొదలు పెడితే ఇట్ హ్యాజ్ ఇట్ సోమ్ ప్రాబ్లమ్స్ ఇది గోపికాభక్తి అండి మనం ఎప్పుడు స్పిరిట్ తీసుకుంటూ ఉండాలి లెటరల్గా తీసుకోకూడదు ఇది గోపికాభక్తి అండి సో సర్వస్వార్పణం చేసేట మనం ఆ చేయాల్సి ఉంటుంది మద్గతే నా అంతరాత్మన ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా ప్రీతి నా ఇష్టమైనవి ఏమిటి నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పిల్లలు నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ నా పేరు నా ప్రతిష్ట సో ఈ విధంగా ఈ సంసారంలో ఉన్న వాటితోటి మనం అతుక్కుపోయి ఉన్నాం అవన్నీ అలా ఉంటాయి వీధిలో పారేసుకోవాలని నేను అంటలేదు అవన్నీ ఉండే స్థానంలో ఉంటాయి ఇవి ఏమీ నేను కాదు మాది కాదు నేను కేవలము పరమేశ్వరునకు మాత్రమే చెందినవాడము మద్గతేన అంతరాత్మన అంటే అర్థం అటువంటి శ్రద్ధతో శ్రద్ధావాన్ భజతే యో మాం నేను శ్రద్ధ గురించి చాలా చెప్పాను సో దీనికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు సముద్రంలో ఉంటుంది కానీ దాని మనస్సు దాని అంతరాత్మ గట్టు ఉంటుంది గట్టు మీద ఇసుకలో బీచ్లో ఇసుకలో అది గుడ్డు పెట్టింది ఓ రెండో మూడో గుడ్లు పెట్టింది చిన్న గొయ్యి తవి మళ్ళీ ఇసుకను కప్పేసి వెళ్లిపోతుంది సముద్రం లాగా సో అక్కడ ఎక్కడ గురుడ్లు పెట్టిందో అక్కడ ఉంటుంది దాని మనస్సు మళ్ళీ అక్కడికే వస్తుంది కానీ మనస్సు ఎక్కడుంది ఆ గురుడ్ల మీద ఉన్నది గట్టు మీద ఉన్న గురుడ్ల మీద ఉన్నది కానీ తాబేరు సంచారం ఎక్కడ సముద్రంలో సంచారం మనం కూడా ఆ విధంగా సంసారమునే సముద్రంలో మనం సంచారం చేస్తూ ఉంటాం ఇక్కడ ఉండే మన కర్తవ్యాలను మనం చేస్తూ ఉంటాం ఈ రోజు నుంచి నేను భక్తున్నైపోయాను ఇంకా నేను రేపటి నుంచి పాలు తీసుకురాను అని అనకూడదు పొద్దున్నే తెల్లవారుజాము వెళ్ళి పాలు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చేయాలి మనం చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ ఉండాలి డబ్బు సంపాదించి ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తూ ఉండాలి పాలు తీసుకొచ్చేది ఉంటే తీసుకొచ్చేయాలి కూరగాయలు పట్టుకొచ్చేది ఉంటే ఇంట్లో డిష్ వాషింగ్ ఇలాంటి హెల్ప్ ఏదైనా చేసే సందర్భం ఉంటే చేసేయాలి దేనికి వెనక తీయకూడదు ఏ కర్తవ్యాలు ఏవి ఉంటే అవి చేసేయాలి ఈ డిష్ వాషింగ్ ఇండియాలో చేయరు అమెరికాలో ఇక్కడ నుంచి ఎంఎస్సి పిహెచ్డి చేసి ఒక అమ్మాయిని పెళ్ళాడు అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద ఐబిఎం లో ఉద్యోగం చేస్తూ ఇంటి దగ్గర డిష్ వాషింగ్ చేస్తూ ఉంటారు మామూలుగా నాకు తెలిసిన విషయం చెప్పారు అక్కడ పరిస్థితి అలాగే ఉంటుంది లేకపోతే అక్కడ షేరింగ్ అది వర్క్ అన్నట్టుగా ఉంటుంది అది తప్పుగా అనుకోరు డిష్ వాషింగ్ తప్పుగా అనుకోరు పైగా ఈ గెస్ట్లు ఉండగానే మొదలు పెడతారు లేకపోతే మనకెలా తెలుస్తుంది అయిన గెస్ట్లు ఉండగానే గ్లౌస్ వేసేసుకుని డిష్ వాషింగ్ చేసేస్తూ ఉంటాడు గెస్ట్లు ఉండగానే గెస్ట్ వెళ్ళిన తర్వాత చేయడం అది సరే అది వెజ్ సెడ్ అయితే అంటే అర్థం ఏమిటి ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ కస్టమ్ వెరాజ్ ఇండియాలో అది యాక్సెప్టెడ్ కాదు అంటే ఇండియాలో గెస్ట్లందరినీ పంపించి అటు అప్పుడు ఎవరైనా డిష్ వాషింగ్ చేస్తే చేయాలి సో వాటెవర్ కాబట్టి సో మద్గతైన అంతరాత్మ చేయాల్సిన డిష్ వాషింగ్ ఏమైనా ఉంటే చేసేయాలి చేయాల్సిన పనులన్నీ కర్తవ్యాలన్నీ చేసేస్తూ ఉండడం ఏ కాని ఏది నాది కాదు నేను ఈశ్వరులకు సంబంధించిన వాడనం ఈ ఫిలాసఫీ ఈ విషన్ అంటారు నేను ఇది ఒక విషన్ ఈ విషన్ను నేను ఇంతలాగా ఎందుకు రాపాడిస్తున్నానంటే ఇది మనిషిని కృతార్థము చేస్తుంది మనిషి యొక్క ఆ భారాన్ని తగ్గిస్తున్నాను అందుకోసం రాపాడిస్తున్నాను ఎందుకంటే మనిషి సంసారము యొక్క బరువులో క్రొంగిపోతూ బతుకుతూ ఉంటాడు ఇన్విసిబుల్ బర్డ్ అంటారు మనిషి నడిచి వెళ్తూ ఉంటాడు వాడి నెత్తి మీద ఒక పెద్ద మూట మోసుకుంటూ ఉంటాడు ఆ మూట మన కంటికి కనపడని మూట ఆ ఇన్విసిబుల్ బర్డెన్తో బతుకుతూ ఉంటాడు ఆ బర్డెన్ను తగ్గడానికి ఏమిటి ఉపాయం అంటే ఇప్పుడున్న డబ్బుని ఇంకొంచెం డబ్బు తీసుకొస్తే నాకేమో సంసారం తేలికవుతుంది అనుకుంటాడు అయ్యగర్రి వాడ ఇప్పుడున్న డబ్బు రెండు రెట్లు కాదు ఇరవై రెట్లు చేసినా నీ భారం తిరిగిదే కానీ తగ్గేది కాదు మనిషి ఇంత పట్టాడు అన్నం తింటాడు అంతకంటే ఎక్కువ తినలేడు డబ్బు ఉంది కదా అని తినగలదండి తినలేడు డబ్బుంటే ఆ డబ్బుని పోగేయటం ఓ దుఃఖం దాన్ని పోగేసిన దాన్ని దాన్ని భద్రం చేయడం మరో దుఃఖం దాన్ని వినియోగం చేయడం ఇంకో దుఃఖం చాలా పెద్ద తలపోటు సమస్య ఎక్కువ కాబట్టి డబ్బుని పెంచేసి తద్వారా నేను సంసార బంధాన్నించి విముక్తున్నైపోతాను అనుకుంటే అది పొరపాటు డబ్బు కావలసిన మనం సంపాదించుకోవాలి తప్పు కానీ సంసార బంధం నుండి విముక్తి ఎప్పుడొస్తుందంటే తన స్వరూపము అసంగము తను ఈశ్వరుకు చెందినవాడు తప్ప ఈ సంసారానికి చెందినవాడు కాదు అనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు వాడు యోగి అవుతాడు అది యోగం అంటే ఈశ్వరునితోటి సమావేశం అవుతుంది అది మానసికంగా కావాలి అంతరాత్మన ఫిజికల్గా ఏమీ కానక్కర్లా సో ఓ మహాత్మంటూ ఉండేవారు నాళంవారి సత్రంలో ఎలా ఉంటామో అలా ఉండాలి ఈ సంసారంలో అని ఈ నాళంవారి సత్రం అని ఒక సత్రం పూర్వం ఉండేవి సత్రాలు ఇప్పుడు ఈ సత్రాలను అన్నిటినీ కబ్జా చేసేసి కాంప్లెక్స్లు కట్టేశారు అది సత్రం ఎక్కడుందో కూడా కనపడతాం నాళంవారి సత్రము రాజమండ్రిలో ఉంది ఎవడైనా పాంథుడు అంటే ప్రయాణికుడు బాటసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ సంచి పెట్టుకుని స్నానవదీ చేసి రెండు మెతుకులు తినాలనుకుంటే ఆ సత్రానికి వెళ్తే అక్కడ వ్యవస్థ ఉంటుంది ఏదో ఉంటుంది అక్కడేదో ఉండి సౌకర్యం ఏదో ఉంటుంది కొద్దిపాటి సౌకర్యానికి ఏమన్నా సో అక్కడ ఉన్నప్పుడు అంటే గెస్ట్ హౌస్ అని నేను అన్నా అలా ఉండాలి ఈ సంవత్సరంలో ఇదంతా నాదే అని చెప్పేసి దొల్లేసి దాన్ని ఇలాగ ఒండలు వెళ్ళంతా అలా ఆసేసుకుని అలా ఉండకూడదు ఆసక్తితో ఉండకూడదు కాబట్టి సో టు కంక్లూడ్ ది డిస్కషన్ అంతరాత్మ అంటే మన ప్రేమ మన ఫోకస్ ఆఫ్ అటెన్షన్ మన శ్రద్ధ మన సవధానత అంతా కూడా ఈశ్వరుని మీదనే ఉండాలి సంసారంలో వ్యవహారం చేస్తూ ఉండాలి ఆ విధంగా ఎవడైతే ఉంటాడో సహాయుక్తమో మతహ అటువంటి వాడు నా ఉద్దేశం ప్రకారం అని శ్రీకృష్ణుడు ఉంటున్నాడు అంటే అలా ఉండవయ్యా అని చెప్పడం అలా ఉండు సుమా అని చెప్పడం శ్రీకృష్ణుడు చాలా వినయంగా ప్రేమగా చెప్తాడు సువలా ఉండు అలా ఉంటేనే నీకు మోక్షం లేకపోతే నిన్ను సంసారంలో చూసేస్తాను అలా చెప్పడం అలా ఎవడైతే ఉంటాడో వాడు నా ఒపీనియన్ ప్రకారం నీకు నా అభిప్రాయం కావాలంటే ఇన్ మై ఒపీనియన్ మత అంటున్నాడే ఇన్ మై ఒపీనియన్ వాడు పరమయోగిప్తమహ నాకు బాగా దగ్గరవాడు అని అర్థం ఎంత దగ్గరవాడు అంటే వాడే నేను నేనేవాడు నాకు నా భక్తుడికి జ్ఞానీత్వాత్మై మమే నాలుగు రకాల భక్తులు ఉన్నారు ఈ నాలుగు రకాల భక్తుల్లో ఇద్దరు భక్తులు సంసారంలో ఉంటూ సంసారంలోనే ఉండాలని ఆకాంక్షించే భక్తులు అర్థ జిజ్ఞాసు ఆ అర్థ అర్థార్థి వాళ్ళిద్దరూ సంసారంలో ఉన్నారు సంసారంలోనే ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళే ఇప్పుడు ఇంతట్లో సంసారాన్ని విదిలిపెట్టేయాలని అనుకోవట్లేదు అయినా ఈశ్వరుణ్ణి భక్తి చేస్తున్నారు ఇంకో భక్తుడు ఉన్నాడు జిజ్ఞాసు వాడు సంసారంలోనే ఉన్నాడు కానీ సంసారాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని వైపు మనం అడుగులు వేయాలి అని ఆ జ్ఞాన మార్గంలో అదే యోగము అంటే అదే అటువైపు అడుగులు వేసేవాడు నాలుగవ వాడు జ్ఞాని ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు అది పరమయోగము ది అల్టిమేట్ కమ్యూనియన్ ది పరమయోగం అటువంటి పరమయోగిగా ఇటువంటి సాధకుడు నాకు నాకు అభిమతము అయినవాడు ష్యకారులు ఏమంటారు చూద్దాము యోగినామీ రుద్రాదిత్యాది పరాయణానా మద్దతేన శంకర్లు ఈ శ్లోకం దగ్గర నా చక్కనే మిషన్ను ఆవిష్కరిస్తున్నారు ఇంతవరకు నేను చెప్పినంత ఒక ఒక లెవెల్ ఆయన ఇంకో లెవెల్లో మాట్లాడుతున్నారు మనిషి జీవితాన్ని మూడు భాగాలుగా విభాగం చేశారు ఛాండోగ్యోపనిషత్తులలో వసవో రుద్రా ఆదిత్యాహ అని మీరు వినుంటారు దేవతాగణాల గురించి పేర్లు చెప్తా ఇలాగే ఎప్పుడు ఎక్కడొచ్చినా ఇలాగే వస్తున్నాయి వసవో రుద్రా ఆదిత్యాహ వసులు రుద్రులు ఆదిత్యులు వసువులు అంటే మనిషి యొక్క జీవితం ఇరవై సంవత్సరాల వయసు వచ్చే ఆ మనిషి యొక్క జీవితాన్ని శాసించే దేవతాగణానికి వసూవులు అనుకున్నాం అగ్ని వసూల్లో పడే దేవతలు కదా అగ్ని వాయువు ఇలాగ అనేక దేవతలు ఈ వసువులలో అగ్ని ఉంటాడు తర్వాత ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత ఇరవై నుంచి నలభై వరకు అంటే ఇంకో ఇరవై నాలుగు సంవత్సరాలు చూసారా మీరు జాతకాలు చుట్టూయిందంతలా తిరుగుతారు ఈ అనాలిసిస్ మీకు ఎక్కడా కనపడదు ఎందుకంటే ఇది చాంద్రోగ్యోపనిషత్తులో ఉన్నది యాండోపనక్షత్ర వీళ్ళు ఎవరు చదువుతారు ఎవరు చదువురు చదివిన వాళ్ళు కూడా ఆరో అధ్యాయం చదువుతారు ఇది నాలుగో అధ్యాయంలో ఉంది అందరూ వదిలిపెట్టేసి దాంట్లో ఉన్నది ఎనీవే సో ఇరవై ఐదో సంవత్సరం నుంచి నలభై వరకు అంటే మరొక ఇరవై సంవత్సరాలు వాళ్ళు రుద్రులు దేవతల యొక్క వశంలో ఉంటారు జీవులు జ్ఞానులు రుద్రుడు నలభై నుంచి తొంభై వరకు అంటే ఇంక జీవిత శేష భాగం ఆదిత్యుల యొక్క విషయంలో ఉంటాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చే స్వామీజీ జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాను మీరు ఏదైనా నాకు ఉపాయం చెప్పడానికి అంటే మీ వయస్సు ఎంత అన్నాను వయస్సు చూడగానే తెలుసుకోనే ఎంత ఫార్టీ ఫైవ్ సరే వీళ్ళు రుద్రాభిషేకం చేసుకొని సరిపడుతుంది వీళ్ళు రుద్రాభిషేకం చేసుకున్నాడు అయిదేదో అవుతుంది ఇప్పుడు ఏదో మీరు జాతకం చూసి కుజుడికి హోమం చేసుకోండి అని చెప్పాడు అనుకోండి దానికి దీనికి తేడా ఏముంది ఊరికే కుజుడు బదులు రుద్రుడు అన్నాను అభిషేకం బదులు హోమం బదులు అభిషేకం అన్నాను మీకు ఏం ఫరక్ పడుతుంది వాట్ ఫరక్ ఇట్ వాట్ డిఫరెన్స్ విత్ మేక్స్ టు అల్టిమేట్గా ఏదో రూపంలో దేవుని ఆరాధించటమే అవుతుంది ఆరాధన ఫలానాదే ఆరాధన లేదు అన్ని ఆరాధనలే ఫలానా రూపమే దేవుడు అని కాదు అన్ని రూపాలు దేవుడే అయిపోయాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే వాట్ డిఫరెన్స్ విత్ మేక్స్ కాబట్టి నేను కూడా ఓ రకంగా నాకు జాతమైన జాతకాలు నేను చెప్తాను నా జాతకాలు ఇలా ఉంటాయి నా జాతకాలు నేనే అక్కర్లేదు మీరూ చెప్పొచ్చు చాంద్రో జ్ఞోపన శక్తి పుస్తకం కొనుక్కునేవి అట్లా పురుషయజ్ఞ ఉపాసన ఒక ప్రకరణ ఉంది అది కొంచెం జాగ్రత్తగా చూసేసుకుంటే అయిపోయాయి పని అయిపోయాయి మీకు చెప్పేశానుగా నా రహస్యం మీకు ఇప్పుడే చెప్పేశానుగా రుద్రులు సో ఈ అది హీఈస్ రిఫరింగ్ టు ఆల్ దాట్ కాబట్టి నువ్వు సంసారంలో ఉంటూ సంసారంలో ఉండే సుఖ దుఃఖాలను నీకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ఇరవై నాలుగు సంవత్సరాల్లోపు అయితే వసువుల్ని ఆరాధించి నలభై ఇరవై ఇరవై ఐదు టు ఫార్టీ ఎయిట్ రుద్రులను ఆరాధించి ఫార్టీ ఎయిట్ అవో ఆదిత్యులను ఆరాధించి ఆదిత్యులు దేవతాగణం పన్నెండు ఆదిత్యులు ఆరాధించి ఆ మంత్రాలు ఆ హోమాలు ఆ పూజలు చేసుకుంటూ ఇది వైదిక వైదికుని యొక్క జీవితాన్ని మనస్సులో పెట్టుకుని చెప్పారు ఇంకా శంకరాచార్యుల కాలం నాటికి శ్రీకృష్ణుడి గీత బోధించిన నాటికి జాతకాలం అవి లేవు ఎందుకంటే మీకు మొత్తం శంకర భాష్యాన్నంతని దాన్ని మీరు ఆలోటనం చేసేసిన ఎక్కడా గ్రహమని గ్రహ బలమని దానికి ఏదో ఉపాయమని అసలు ఎక్కడా కనపడినా కనపడదు మొత్తం భగవద్గీతను అంతనే నూరి తాగేస్తే కూడా మీకు కనపడుతుంది మొత్తం ఉపనిషద్వాంగ్మయాన్ని అంతా కూడా ఆలోటనం చేస్తే కూడా ఈ గ్రహాలు ఈ దోషాలు ఇవేం కనపడదు కానీ ఇది కనపడుతుంది జీవితాన్ని మూడు అంశాలు అందరికీ సమానం జీవితం మూడు భాగాలు మీరు మధ్య వయస్సులో ఉండగా మీకు ఏదైనా నిజంగా మీకు ఇప్పుడు నేను చెప్తున్న సలహా మీకు నలభై లోపు మీకు ఏదైనా ఆరోగ్య రీత్యా కానీ మానసికంగా కానీ మీకు కష్టం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి రుద్రాధ్యాయం రుద్రాధ్యాయం నమస్తే రుద్రమన్యవ ఉతోత విషవే అందరికీ పరిచితమైనది అభిషేకం చేసుకోండి అది కూడా మీకు చేత ఓం నమ శివాయి మంత్రజపం రోజు నాలుగు మాలలో మూడు మాలల్లో చేయరు నలభై తర్వాత మీకు ఏదైనా అనారోగ్యం కానీ మానసికమైన దుఃఖం కానీ కనబడితే ఉదయించే సూర్యుడు ముందు నిలబడి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి చిన్నది ముప్పై ఒక్క శ్లోకాలు ఐదు నిమిషాల్లో అయిపోతుంది లేకపోతే గాయత్రి జపం చేయండి వాట్ ఎవర్ మీకు మీకు కొంత ఊరట లభిస్తుంది ఈశ్వరుని యొక్క ఆశీస్సు కూడా లభిస్తుంది అల్టిమేట్గా మీ సమస్యని మీరు పరిష్కరించుకోవాలి దేవుడు వచ్చి మీ ఇంటి ముందు చీపురు తుడిచేసి ముగ్గు వేసి వెళ్ళాడు మీ ఇంటి ముందు చీపురుతో తుడుచుకుని ముగ్గు మీరే వేసుకోవాలి దేవుడు కావాల్సింది శరీరంలో నిరుత్సాహంగా ఉంటే కొంత ఓపికస్తే మన పని మనమే చేసుకో దేవుడు చేయడు దేవుడు మీకు చేస్తాడు అండి ఏం పట్టలేదా కానీ సందర్భం ఉందా మీరే చేసుకోవాలి కాబట్టి ఇదొక ప్రక్రియ మీకు ఈజీ అయిపోతుంది ఆ కానీ ఇదంతా కూడా సంసారానికి సంబంధించింది అయింది మీకు ఆయన ఏమంటున్నారంటే రుద్రుడు ఆదిత్యుడు ఆ రకంగా ఈ ఈ సమయంలో నాకు ఈ గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఈ గ్రహాన్ని పూజిస్తాను ఆ కొంచెం తేడాగా ఉంది కాబట్టి ఆ గ్రహాన్ని పూజిస్తాను ఇలాగా మీరు దేవుణ్ణి దేవుని యొక్క వివిధ విభూతులను సంసారానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని కట్టిపెట్టి ఆయన చెప్తున్నది అది కట్టిపెట్టి ఈ విభూతులన్నీ కూడా ఒకే పరమేశ్వర విభూతి ఒకే పరమేశ్వరుని యొక్క అంశలు కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి చెప్పరాసీకి కాఫీ ఇప్పించి ఎల్డీసీకి ఏమో పాన్ ఇప్పించి అలా మీ పనులు ఎక్కడ పూర్తి చేసుకోగలుగుతారు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆఫీస్ సూపరింటెండెంట్ కాళ్ళు పట్టేసుకుని నాయన నువ్వేం పుచ్చుకుంటావు పుచ్చుకో ఏం చేస్తావో చేయి నన్ను రక్షించు అని ఆఫీస్ సూపరింటెండెంట్ కాళ్ళు పట్టేసుకోవాలి ఆ రకంగా ఇరవై ఏళ్ళు వచ్చేదాకా వస్తువులు అక్కడి నుంచి రుద్రులు వసువులు ఎనమండుగురు రుద్రులు పదకొండు మంది ఆదిత్యులు పన్నెండు మంది ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళందరినీ సంతోషపెట్టి నా పబ్బం గడుపుకోవడానికి ఏది ఎప్పటికీ తెలియలేను వసులు ఈశ్వరుని కంటే భిన్నంగా లేరు ఆదిత్యులు ఈశ్వరుని కంటే భిన్నంగా లేరు అందరూ కూడా ఆ పరమేశ్వరుని ఎందు ఆ శ్రీకృష్ణ భగవాను ఎందే అందరూ కలిసిపోయి ఉన్నారు ఆయన కంటే ఎవ్వళ్ళు లేరు కృష్ణం వందే జగద్గురు నాకు ఈ వసువులు రుద్రులు ఇన్ని గోళలు నాకు తెలియవు నాకు తెలుసున్నది ఒక్కడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ శరణమ్మ అని వెళ్ళి శ్రీకృష్ణుడి కాళ్ళు పట్టుకుని నువ్వు సర్వ ఈ సంసారాన్ని విడిచిపెట్టేవి ఈ సంసారం ఎలా ఉంటే అలా స్వీకరించు అని ఇప్పుడు నాలుగవారి సత్రానికి వెళ్ళి ఈ సత్రం యొక్క వాస్తు బావు లేదా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తే వాడు అప్పటికప్పుడు బయటకు తోసేస్తుంది అక్కడ ఉండని వాడు కాబట్టి ఆ సత్రాన్ని మీరు బాగుచేసి ప్రయత్నం చేయొద్దు ఆ సత్రంలో మీరు ఎంతకాలం ఉంటారో గంట ఉంటారు ఆ గంట మీరు చేయాల్సిన సేవ ఏదైనా ఉంటే చేసేసి వాళ్ళకి కట్టాల్సిన ఫీజు ఏదైనా ఉంటే కట్టేసి మీ పనులు గుర్తు చేసుకుంటే మీరు వెళ్ళిపోతారు అలాగే ఇక్కడ కూడా నేను కాసారాన్ని దీన్ని బాగు చేసి సంసారాన్ని బాగు సంసారం బాగుపడుతుంది అది కుక్కతో వంకర తీసినప్పుడు సంసారం బాగుపడుతుంది సంసారం బాగుపడ్డది ఏంటి యాజ్ లాంగ్ యాజ్ ది వరల్డ్ ఎగ్జిస్ట్ ఇట్స్ కాంట్రడిక్షన్స్ ఎగ్జిస్ట్ ఇట్స్ ఎ రూల్ దాని కాంట్రడిక్షన్స్ అలాగే ఉంటాయి రామాయణం చదివితే మీకు ఎందుకు వస్తుంది రాముని కాలంలో సమాజ జీవితం చాలా అల్లకల్లోలంగా ఉన్నట్టు తెలియదు మీకు మహాభారతం చదివితే ఏమర్థమైంది మీకు మా ధర్మరాజు గారి కాలంలో శ్రీకృష్ణుని జీవించిన కాలంలో సంసార జీవితం చాలా అల్లకల్లోలంగా ఉండేది తెలియట్లేదు ఇప్పుడు మనం ఎలక్షన్స్ ముందు ఎలా ఉండేది అల్లకల్లోలంగా ఉండేది ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలా అల్లకల్లోలంగానే ఉంటుంది వైసాహీ హోత్ హుధర్ణే వాళ్ళ మహి